శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చీవి రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణ మనబడు ఆరవ ప్రకరణంలో నూట ముప్పై నాలుగవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం దుర్ఘటమైనటువంటి మాయా చిదాభాస రూపం చేత జీవేశ్వరులను నిర్మిస్తుంది అని తెలుసుకున్నాం ఇప్పుడు నూట శ్లోకానికి అవతారిక అరవై నాలుగవ అంకం చూడండి మాయా దుర్ఘటకారిత్వ స్వభావత్వే దృష్టాంత మహా ద్రవత్వమితి మాయా ఘటింప రాని దానిని ఘటింపజే స్వభావం దృష్టాంతములు ఇస్తున్నాడు శ్లోకం చదవండి ద్రవత్వముదకే వాహనౌష్ణ్యం కాఠిన్యమస్మని మాయాం దుర్ఘటత్వం చ స్వత సిద్ధ్యతి ఉదకే ద్రవత్వం జలం నందు ద్రవత్వము ఉండుట శీతలత్వం వండుట వాహనవుణం అగ్నియందు ఉష్ణత ఉండుట అస్మని కాటిన్యం అస్మ అంటే రాయి రాళ్లలో కాఠిన్యం ఉండుట ఇట్లా ప్రతి వస్తువులో దాని సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉంటుంది ఉదకాదుల్లో ఈ ద్రవత్వాదులు ఏ విధంగా స్వాభావికంలో అదే విధంగా మాయ ఎందు ఘటన పటీయత్వం అనేటువంటి స్వభావం ఏదైతే ఉన్నదో ఇది స్వత సిద్ధం ఉన్నది అయితే ఈ దుర్ఘటత్వం అనేది మాయకు అన్యత ప్రాప్తమైంది కాదు వేరే దాని నుండి ప్రాప్తమైంది కాదు స్వత సిద్ధ్యే స్వయంగా దాని ఈ దుర్ఘటత్వం అనేటువంటి స్వభావము ఉంది ఉదకాదీనం ద్రవత్వాది యథా స్వాభావికం తద్వత్ మాయా దుర్ఘటకారిత్వం ఇత్యర్థ ఏ విధంగా ఉదకము నందు అంటే జలం నందు ద్రవత్వం స్వభావము అగ్నియందు ఉష్ణత స్వభావము రాళ్లలో కాటిన్యము ఏ విధంగా స్వభావము అదే విధంగా మాయా యందు ఘటింప రాని దానిని ఇది స్వాభావికము అఘటన ఘటన పటీయత్వము స్వాభావికము అని నూట శ్లోకం తెలుసుకున్నాము నన్ను మాయా దుర్ఘటకార్యత్వం ఆశ్చర్యకారణం నవతి ఇది ఉత్తం అనుపన్నం లో మాయా చమత్కారేతుర్శనాశంక్య మాయా ప్రయోక్తృ సాక్షాత్ పర్యంతమే అస ఆశకారణం నష్టా మాయా ఎందు దుర్ఘటకారిత్వము అనేటువంటి ఏ స్వభావముందో ఇదేమి గొప్ప ఆశ్చర్యం కాదు స్వభావము స్వభావమంగా ఇంకా ఆశ్చర్యం ఏమి ఉన్నది స్వభావ దురతి క్రమ అని చెప్పిన ప్రకారంగా ఈ దుర్ఘటకార్యత్వం మాయకు పెద్ద ఆశ్చర్యజనకమేమి కాదు అని ఈ విధంగా ఏదైతే శంక చేయబడుతుందో అది సరికాదు ఆశ్చర్యకారకత్వము ఉంది దానిలో దుర్ఘట కార్యత్వము ఉంది అది ఆశ్చర్యజనకమే కాని ఎంతవరకు అని అంటే జ్ఞానం అయ్యేంత ఏ విధంగా లోకంలో గారెడీ వాడు ఐంద్రజాలికుడు చమత్కారాలు చూపెడతాడు చిన్నపిల్లలు ఆ మాయ గురించి తెలియని వాళ్ళు అహో అహో అహో అని ఆశ్చర్యపడతారు కానీ ఇదంతా మాయకుడే చేస్తున్నాడు ఐంద్రజాలి కూడా చేస్తున్నాడు కంటే భిన్నంగా మాయ అంటూ ఏమి లేదు అని తెలిసినట్లయితే ఓ ఇదంతా మాయలే అని అక్కడ ఉపశాంతి కలుగుతుంది ఉపరమణము కలుగుతుంది అంటే యథార్థ జ్ఞానము కలిగినంత వరకే మాయలో ఈ అఘటన ఘటన పటీయత్వము ఆశ్చర్యజనకత్వము ఉంటుంది అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత నివృత్తం అవుతుంది అని శ్లోకం ద్వారా చెప్తున్నాడు నూట ముప్పై ఆరో శ్లోకం చూడండి నవెత్తి లోకోయాక్షాత్వత్కృతి ే మనసి పశ్చాత్తు మాయ సేత్యు పే యావత్ ఇంతవరకు అయితే తమ్ అంటే ఆ గారెడీ చమత్కారమును నా వేత్తి తెలుసుకోరో తావత్ చమత్కృతం అంతవరకు ఆ ఐంద్రజాలీకుని యొక్క చమత్కారము ఆశ్చర్యజనకమే ఉంటుంది కాని ఎప్పుడైతే దత్తే మనిషి మనసు లోపల ఇది ఐంద్రజాలికని భిన్నంగా కాదు ఇంద్రజాలి కూడా చేస్తున్నాడని తెలుసుకున్నట్లయితే పశ్చాత్తు ఆ తర్వాత ఇదంతా మాయలే అని ఆ ఆశ్చర్యము ఉపశమింపబడుతుంది ఆ చమత్కారము ఉపశమింపబడుతుంది అంటే ఏం చెప్పినట్లయింది ఈ జగత్ మాయలో కూడా ఏ దుర్ఘటత్వం ఉన్నదో ఆశ్చర్యజనకత్వం ఉన్నదో ఇది కూడా ఎంతవరకు అంటే అధిష్టాన బ్రహ్మ జ్ఞాన పర్యంతము అధిష్టాన బ్రహ్మమును తన చేత అభిన్నంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు మాయ గాని మాయా కార్యమైనటువంటి దేహాలిక ప్రపంచము గానీ గోచరించదు ఈ దేహాభిమానము జగత్తు పట్ల సత్యత్వ బుద్ధి ఇవన్నీ కూడా నివృత్తి అవుతాయి ఇంత పూర్వమే తత్వానుసంధానంలో మరి వేదాంట్ల బాలబోధంలో తెలుసుకున్నాం కదా శాస్త్రీయన పరమార్థ దృష్టి కార్యక్షమాన శా పరోక్షాత్ ప్రారం ప్రతిభాసో ఏం క్రమ పరహూపని శక్తి యొక్క ప్రమాణాన్ని తీసుకొని మహాత్మలు చెబుతూ ఉంటారు శాస్త్ర చేత అంటే గురువును శాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణాదులు చేస్తున్నప్పుడు శాస్త్రములో నేతి నేతి నిహనా నాస్తికించనా అత్యధార్థం ఇత్యాది ద్వైత నిషేధక వాక్యాలను విచారించినప్పుడు ఈ ద్వైతము మిథ్యా అని వచ్చనేమో అని తెలిసి అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి జగత్ పట్ల అయితే సత్యత్వ బుద్ధి ఉండెనో పరమార్థ బుద్ధి ఉండను అది నివృత్మ ఇక ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం అవుతుందో అప్రతిబద్ధమైనటువంటి దృఢ అపరోక్ష జ్ఞానం అవుతుందో అప్పుడు అనిర్వచనీయ బుద్ధి అంటే వ్యవహారిక బుద్ధి కూడా తొలగిపోతుంది అజ్ఞాన కాలంలో పరమార్థ బుద్ధి ఉండే అది శాస్త్రజ్ఞానం చేత నివృత్మయ్యే వ్యవహారిక బుద్ధి ఏర్పడుతుంది ఈ జగత్తు వ్యవహార పూర్తికి ఉన్నది పరమార్థికంగా లేదు అని వ్యవహారికవ బుద్ధి అర్థక్రియాకార్యత్వ బుద్ధి కనపడుతుంది అర్థక్రియాకార్యత్వం అంటే మనం భుజిస్తే ఆకలి తీరుతుంది నీళ్లు త్రాగితే దప్పిక తీరుతుంది అంటే ప్రయోజనం అర్థం అంటే ప్రయోజనం మనం పనులు చేస్తుంటాము వాటి ద్వారా ప్రయోజనం చేస్తూ సిద్ధిస్తుంటుంది ఈ అర్థ క్రియా కార్యత్వము వ్యవహారికమున్నది అందుకని ఈ జగత్తు వ్యవహార పూర్తికి ఉంది పరమార్థం కూడా కాదు అని శాస్త్రజ్ఞానం చేత నిశ్చయం ఇక ఆ వ్యవహార కూడా అపరుక్ష జ్ఞానం చేత నివృత్తు అప్పుడు ప్రాతిభాషిక బుద్ధి ఏర్పడుతుంది ఎందుకంటే అపరుక్ష జ్ఞానం కలిగిన తర్వాత కూడా ప్రతిభాష అయితుంటుంది కదా ఎంతవరకు ప్రారంధ క్షయాత్ ప్రారంధ క్షయ పర్యంతము ప్రతిభాష అవుతుంటుంది అప్రోక్ష జ్ఞానమైనా కూడా వ్యవహారిక బుద్ధి పోయింది కానీ ప్రతిభాష అవుతుండందువల్ల ప్రాతిభాషిక బుద్ధి ఉంటుంది ఇక ఆ ప్రాతిభాషిక బుద్ధి కూడా ఆ ప్రాత్యక మాత్రం కూడా ఏదైతే కనపడుతుందో అది ప్రారంధ నాశాత్ ప్రతిభాసనాశ ప్రారంభ నాశనం అయితే ప్రతిభాష కూడా నాశనం అయితే అంటే విదేహ కైవల్యాన్ని పొందుతాడు అదే ప్రకారంగా ఎంత వరకు మనకు అధిష్టాన అజ్ఞానం అంతవరకు ఈ జగత్ పట్ల చెప్పండి లేదా వ్యవహారిక బుద్ధి చెప్పండి ఉంటుంది కాని అధిష్టాన జ్ఞానం తర్వాత ఇది మిచ్చ అలీకము జూట అని తెలిసిపోతుంది అప్పుడు మాయా మాయా కార్యం నివృత్తం అవుతుంది తర్వాత అరవై తొమ్మిదవ అంకం చూడండి కించ జగత్సత్వ వాదిన నైయాయికాదీన్ ప్రతి ఏవం విధాని చోద్యాన్ని కర్తవ్యాన్ని నా మాయావాదినం ప్రతి అయితే ఈ మాయలో చమత్కారం ఉందా లేదా ఆ మాయ యొక్క స్వరూపం ఇదన్ని ప్రశ్నలు చోద్యములు అంటారు ఈ ప్రశ్నలు నైయాయికుల ఎందు యుక్తమే ఎందుకంటే వారికి యథార్థం తెలియదు కాబట్టి వారు ప్రశ్న చేస్తారు అది యుక్తమే కానీ మాయావాది ముందు ఈ ప్రశ్న లే ఏమీ పనికిరాదు ఎందుకు ఇదంతా మాయాని ఎప్పుడైతే నిశ్చయమైందో ఇంకా దాని గురించి శంక చేయాల్సిన అవసరమే ఉన్నది ఆ మాయనే ప్రశ్న రూపంలో ఉంది అంటాడు ఇక్కడ గ్రంథకర్త కించ జగత్ సత్యత్వ వాదిన నయ్యాయి ప్రతి ఏమం విధాన్ని చోద్యాన్ని కర్తవ్యాన్ని నా మాయావాదినం ప్రతి ఇత్యాహ మాయావాది ముందు మాత్రం ఇట్లాంటి ప్రశ్నలు చేయడానికి అవకాశం లేదు అని అంటూ నూట ముప్పై ఏడో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ప్రసరంతి చోద్యాన్ని జగద్వారి చోదనీయం మాయా చోద రూపత జగత్ సత్యత్వవాదులు ఎవరైతే ఉన్నారో ఇది జగత్ సత్యము ద్వైతము సత్యము అనేటువంటి వేదాంతేతర సకల మతాలలో కూడా ఈ మాయ గురించి జగత్ గురించి అనేకమైనటువంటి చోద్యములు ప్రశ్నలు రేకెత్తే అవకాశం ఉంది కాని వేదాంతి ముందు మాయావాది ముందు ఈ ప్రశ్నలు ఏవి అతని ముందు ప్రశ్నలు చేయటం అవకాశము లేదు ఎందుకు ఆ మాయనే ప్రశ్న రూపంలో ఉంది ఎందుకు మాయా అన్న తర్వాత అక్కడి నుంచి సమాధానం రాదుగా మళ్ళీ అంత మాయలే అంటారు అంటే సమాధానం దొరకకనే కదా మాయా అంటారు అదే ప్రశ్న రూపంలోనే ఉండిపోతుంది ఆ మాయనే ప్రశ్న రూపంలో ఉన్నది కాబట్టి మాయావాదంలో ప్రశ్న చేయడానికి రాదు మాయను స్వీకరిస్తే సరిపోతుంది మాయావాదిన ప్రతి చోద్యకరణే అతి ప్రసంగ ముందు చోద్యములు అంటే ప్రశ్నలు చేయుట ఇది అతి అంటాడు ఎందుకనంటే చోద్యే పియరి చోద్యం సోద్య చోద్య తేమయా పరిహార్యం తోద్యం పునః ప్రతి శోధ్య తాం పూర్వపక్షి వేదాంతిని ప్రశ్నించాడు అనుకో వేదాంతి మళ్ళా పూర్వపక్షిని వికల్పం చేసి మళ్లీ ప్రశ్నిస్తాడు మనం తెలుసుకున్నాం కదా మొదటి ప్రకరణంలో యాభై శ్లోకంలో నిర్వికల్ప బ్రహ్మ వికల్పమును చెప్తావా సవికల్ప బ్రహ్మనందు వికల్పం చెప్తావా అని వైతవాదిని ప్రశ్నించాడా అప్పుడు అనేక దోషాలు బట్టి వాడు నోరు మూసుకున్నాడు కదా వేఘాత దోషము అన్యోన్యాశ్రయ దోషము చక్కరికా దోషము అనవస్థ దోషము ప్రాగ్లోపము వినిగమన విరహము అనేక దోషాలు వస్తాయి అందుకని మరి ఇప్పుడు ఏమిటి అంటే తత అందుకాలని శోద్యం పరిహార్యం అంటే ప్రశ్న చేసేది వదిలిపెట్టాలి అంతే మాయా అన్న తర్వాత మళ్ళా నోరెత్త అంతే ఇదంతా ఏమి అంటే మాయా ఈ జగత్ అంతా ఈ జీవేశ్వర విభాజన ఏదైతే ఉందో మాయా అందుకని మాయా ఏం చేయదు చెప్పు ఏదైనా చేసి చూపెడుతుంది ఆ ఘటన ఘటన పట్టి చేసి మాయా అందువల్ల ఆ మాయా విషయంలో ప్రశ్న చేయడానికి రాదు ప్రశ్న చేయకూడదు అందుకని నా పునః ప్రతి చోద్యతం ప్రశ్నకు మళ్ళీ చేయొద్దుగా అక్కడికి ఆపాలి అంతే ఉపసంహారం చేసుకోవాలి మాయ అన్న తర్వాత మళ్ళీ ప్రశ్నించకూడదు కర్తం అకర్తం అన్యత కర్తం సక్యత మాయా చేయుటకు కూడా చేయకుండా ఉండుటకు కూడా వేరే ప్రకారంగా చేయడానికి కూడా అది సమర్థమే ఉన్నది అందుకని మాయా అని చెప్పిన తర్వాత దాని ముందు ఏ విధమైనటువంటి చోద్యము ప్రశ్నలు చేయుటకు అవకాశం లేదు తర్హి కిం కర్తవ్యం ఇది అతిహారం మరి ఏం చేయాలి స్వామీజీ కూడా అంటే ప్రశ్నలు చేసేదే ఉపసంహారం చేసుకొని ఆయన ఇంకా మళ్ళీ ప్రశ్న చేయకు అని చెప్పినట్లయింది ఉత్తమ అర్థం ప్రపంచ యత్తి పై అర్థాన్ని ఇక కొంచెం విస్తారం చేసి చెప్తున్నాడు విస్మయక శరీరాయ మాయా చోద్య రూపత అన్వేష్య పరిహారోశ బుద్ధిమద్ధి ప్రయత్నత విస్మయక శరీరాహ మాయా దాని యొక్క స్వరూపమే విస్మయాత్మకం ఉన్నది ఆశ్చర్యజనకం ఉన్నది చోద్య రూపం ఉన్నది అందువల్ల ఇక ప్రశ్నలు చేసేదే మానుకోవాలి ఇది బుద్ధిమంతుల యొక్క లక్షణం అంటాడు ప్రశ్నలు మానేయడానికి అన్వేషణ చేయండి ప్రశ్నలు చేయకండి అంటున్నారు మాయత్వ నిశ్చయే తత్ పరిహార అన్వేషణ ఉచితం సయేవాదాం సిద్ధ ఇది శంకతే సరే ఆ మాయా ఉన్నది దుర్ఘటన ఉన్నది అని మాయత్వ నిశ్చయం నందు శంకలు అయితే దాని యొక్క ఆశ్చర్యజనకమైనటువంటి కృత్యం చూస్తే అనేక శంకలు లేస్తూ ఉన్నాయి మీరేమో పరిహారం చేయాలంటున్నారు మరి ఆ శంకలకు సమాధానం ఏమిటి అని అంటే చెప్తున్నాడు మాయాత్వమేవ నిశ్చేయం ఇది చేస్తారు హే నిశ్చన్ను లోక ప్రసిద్ధ మాయా లక్షణం ఎత్తక్షతాం ఏం లేదు నాయనా మాయా ఏదైతే దుర్ఘటమైనటువంటి కార్యాలు చేస్తున్నదో ఇదంతా మాయా కార్యమే అని తెలుసుకో అంతే దానికి మళ్ళా ముంగట ప్రశ్న చేయకీగా అయ్యో ఆ మాయాత్వం అయినా ఎట్లా సిద్ధి చేసుకోవాలి మాయా అంటే దేనికంటారు ఆ మాయా అంటే దానికో లక్షణం అని కదా మరి ఆ మాయా అనేది ఇట్లా ఉంటది అని మాకు దాని లక్షణానుసారంగా చెప్తే సరే ఇది మాయలే అని అనుకుంటాం కానీ దాని లక్షణమే చెప్పలేదు కదా మీరు అని అంటే మాయా లక్షణ సద్భావాయత్వం నిశ్చయతం ఇచ్చే అభిప్రాయం ఆహా మాయకు లక్షణం ఉన్నది ఆ లక్షణాన్ని గ్రహించి ఇదంతా మాయనే అని నిశ్చయం చేసుకో ఈ దేహాదిక ప్రపంచం మాయాకార్యం ఉన్నది మాయా అఘటన ఘటన పటిసి ఉన్నది అని ఇట్లనే నిశ్చయం చేసుకొని ఉండు కానీ మళ్ళీ అట్లా ఇది ఎట్లా ఇతట్లయింది అని మాత్రం మళ్ళీ ప్రశ్న చేయకంటాడు ఏమిటి ఆ లక్షణము లక్షణం ఇత్యహా లోక ప్రసిద్ధ మాయా లక్షణం ప్రదీక్షిత లోక ప్రసిద్ధమైనటువంటి ఐంద్రజాలికుడు మాయకు ఏ లక్షణం ఉన్నదో అదే లక్షణము దృష్టాంతంలో తెలుసుకో స్వామీజీ ఆ లక్షణమే చెప్పలేదు ఆ లోక ప్రసిద్ధమైన లక్షణాన్ని ఈ జగత్ కారణమైనటువంటి మాయలో ఘటింప చేసుకుని ఆ లక్షణాన్ని తెలుసుకొని నిశ్చయం చేసుకుని ఉండాలని చెప్తున్నారు అసలు లక్షణమే చెప్పలేదు కదా మీరు ఏం స్వామిజీ ఇంకా కన్ఫ్యూజ్ పెడుతున్నారు మీరు తస్యాపిం లక్షణం ఇత్య అయినా గాని దాని యొక్క లక్షణమే చెప్పండి అంటే చెప్తున్నాను ఇప్పుడు చూడండి మాయ యొక్క లక్షణం ఒక రకంగా దేవి భాగవతానుసారంగా తెలుసుకున్నాం మనం ఈ కార్యకరణ అచింతిత ఫల ప్రద స్వప్ంద్రజాల వల్ లోకే తేన మాయా ప్రకీర్తిత అని అంటూ అది విచిత్రమైనటువంటి కార్యాలు చేస్తుంది అచింత్యమైనటువంటి ఫలాలను ఇస్తుంది ఏ విధంగా అని అంటే యొక్క మాయ వలే లేదా స్వప్నం వలె అని దేవి భాగవతం మా యొక్క లక్షణం చేసింది ఇప్పుడు విద్యారణ్య గురుదేవులు స్వయంగా లక్షణం చేస్తున్నాడు నూట నలభై ఒకటో శ్లోకం చూడండి నని రూపం లోకాహసం ప్రతి పేది రే కంఠస్థం చేసుకోండి మా యొక్క లక్షణం యా అంటే ఏ మాయ ఉన్నదో నిరూపయుతం నా శక్య దాన్ని ఇట్లా అట్లా అని నిరూపించడానికి రాదు అది సద్రూపమా రూపమా ఉభయ రూపమా అని ఈ విధంగా నిరూపించడానికి రాదు అనిర్వచనీయం ఉన్నది చ మరియు లోకే సా మాయ విస్పష్టం మరి ఈ మాయా లోకంలో స్పష్టంగా తెలియబడుతుంది లోకంలో ఐంద్రజాలకుడు చేసేటువంటి మాయ స్పష్టంగా తెలియబడుతుందా లేదా చూస్తుంటారా లేదా అదే విధంగా ఈ దేహాలిక ప్రపంచం అనేది మాయా స్పష్టంగా గోచరిస్తుందా లేదా మాయ కనపడది అది ఎవరికి కనపడది కాని దాని కార్యము స్పష్టంగా తెలియబడుతున్నది మరి ఎప్పుడైతే ఆ కార్యం స్పష్టంగా ప్రస్ఫుటంగా తెలియబడుతుందో అప్పుడు కారణం ఉన్నదాని నిశ్చయం అవుతుందా లేదా కార్యం దృష్ కారణానుమాన శేషవద్ధ అనుమానం అంటారు దీనికి కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానం చేయాలి తప్పకుండా అనుమానం కూడా చేయాల్సిన అవసరం లేదు అనుభవం ఉన్నది ఇంకేం కావాలి అహం అజ్ఞహ అని లేదా నేను అజ్ఞానిని అంటున్నాడా లేదా నాకు బ్రహ్మ తెలియదు అంటున్నాడా లేదా ఆ తెలియని తనమే అజ్ఞానం దానికే మాయ అంటాను అజ్ఞానం వేరు మాయ వేరు కాదు కదా అందుకని ఇదే మాయ యొక్క లక్షణం సా ఇంద్రజాలలో ఇంద్రజాలికుడు ఏదైతే గారెడి ఆట ఉంటుందో అదే మాయా ఆ మాయా లక్షణమే ఈ దేహాదిక ప్రపంచానికి కారణమైనటువంటి మాయలో కూర్చుండబెట్టి మాయా లక్షణాన్ని తెలుసుకొని నిశ్చయం చేసుకో ఇక ఇది మాయా అని ఎనభై అంకం దృష్టాంతే సిద్ధం లక్షణం దాష్టాంతికే యోజయ్యతి దృష్టాంతంలో చెప్పినటువంటి లక్షణాన్ని దాష్టాంతకంలో చెప్తున్నాడు స్పష్టం భాతి జగత్ చేదం అసక్యం తన్నీ రూపణం మాయా జగత్ తస్మాత్ యక్ష స్వాక్ష ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది స్పష్టంగా మనకు గోచరిస్తుంది ఈ జగత్తునే నిరూపించడానికి రాదు ఈ జగత్తు యొక్క స్వరూపం ఏమిటి చెప్పండి ఇది ఎంత ఉన్నది ఇది వాస్తవం ఏమిటి చెప్పడానికి రాదు ఈ జగత్తునే నిరూపించడానికి రాదు బ్రహ్మదేవుని తరం కూడా కాదు ఇక మాయాను తెలుసుకోవడానికి ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడే మాయా బ్రహ్మ విష్ణు రుద్రుడు వీళ్ళెవరు మాయలోని సత్వ రజ తమ అనేటువంటి మూడు గుణాలను తీసుకొని ఉపాధిలను తీసుకొని వచ్చినారు ఆ బ్రహ్మదేవుడే మాయాకార్యం అన్నప్పుడు ఈ కారణాన్ని ఎలా తెలుసుకుంటాడు అందుకని ఎవరి తరం కూడా కాదు మాయను తెలుసుకోవడానికి గానీ మాయాకార్యం అనేటువంటి తెలుసుకోవడానికి గాని ఎవరికి కూడా శక్త్యం కాదు మరి ఏమనాలా ఆ చివరికి అంత మాయలే ఇదంతా మాయామయం జగత్ ఉన్నది అని ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే మాయను స్వీకరించకుండా గతమే లేదు నువ్వు ఏది నిరూపించడానికి గాని చివరికి బుద్ధి కుంఠితమయ్యి హా ఏంలే అంత మాయలే అని అనవలసిందే అంతేగాని దాన్ని నిరూపించడానికి మాత్రం ఎవరికి కూడా సక్యం కాదు జగత అసఖ్య నిరూపణత్వం కథం ఇ ఆశంక్య తర్శయతి ఈ జగత్తును నిరూపించడానికి రాదు అని అంటున్నారు ఎందుకు అనంటే చెప్తాను విను నిరూపత ఆ రబ్దే నిఖిలైరపి పండితై అజ్ఞానం పురతేశం భాతి కక్షాసు కాసు చిత్ చూసారా గొప్ప గొప్ప మేధావులు ఈ జగత్తును గురించి విచారించి విచారించి విచారించి చివరికి బుద్ధి కుంఠితమయ్యి మళ్ళీ చివరికి ఆ మాయనే ముందడుకు వచ్చింది అజ్ఞానమే ముందడుకు వచ్చింది ఏమో అప్ప నాకు తెలుస్తలేదు అంటాడు మళ్ళా చూసారా నిరూపించగలుగుతారా ఎవ్వరు కూడా నిరూపించలేరు నిఖులై పండితయి అపి సమస్త పండితుల చేత కూడా నిరూపించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా వారికి ఎంతో వాళ్ళ బుద్ధి అనుసారంగా వాళ్ళ శక్తి అనుసారంగా ఎంతో కొంత చేస్తూ చేస్తూ వెళ్లారు చివరికి బుద్ధి కుంఠితమయ్యి మళ్ళీ చివరికి అజ్ఞానాన్ని స్వీకరించవలసి వచ్చింది అందుకని జగత్తును గాని మాయను గాని నిరూపించడానికి అసక్యమున్నది అసఖ్య నిరూపణత్వం ఏవో ఉదాహరణ స్పష్టయతి ఈ మాయను గాని మాయా కార్యాన్ని గాని ఈ జగత్తును గాని నిరూపించడానికి శక్యము కాదు అనే విషయంలో దృష్టాంతం చక్కటి దృష్టాంతం చూడండి దేహేంద్రియో భావాహ వేరేనోత్పాదిత కథం చైతన్యం ఎత్తే కిముత్తరం చూడండి పురుషులలో ఒక వీర్య బిందు ఉంటుంది ఆ వీర్య బిందువే శిశు రూపాన్ని ధారణ చేసుకుంటుంది హస్తమస్తకాది అవయవాలను సవరించుకొని ధారణ చేసుకొని ఆ జడమైనటువంటి జల బిందువు దేహేంద్రియాలను ఎలా పొందగలిగింది అని ప్రశ్నించారనుకోండి ఆ దేహేంద్రియములతో కూడినటువంటి ఆ సంఘాతంలో చేతనత్వం ఎలా వచ్చింది అని ప్రశ్న కలిగింది అనుకు దీనికి సమాధానం ఏమిటి అంటాడు చెప్పండి మీరు చెప్పండి ఆ వీర్య బిందువు శరీర రూపంలో అవయవాల రూపంలో మారడం ఎలా ఎట్లా తయారైంది దానిలో చేతనత్వం ఎట్లొచ్చింది అది క్రియాశీలం ఆ శరీరం చూస్తుంది వింటుంది నడుస్తుంది అన్ని పనులు చేస్తుంది ఆ క్రియాశీలత ఆ దేహంలో ఎలా వచ్చింది ఆ వీర్య బిందువు దేహ రూపంలో ఎలా పరిణత పొందింది దీనికి సమాధానం మీరు చెప్పండి కిముత్తరం మీకు ఉత్తరమే దొరకదంటాడు అక్కడ బుద్ధి కుంటు పడుతుంది మరి ఏం చెప్పాలి ఏం అప్ప నాకేం తెలుస్తలేదు అని మళ్ళీ చివరికి అజ్ఞానాన్నే స్వీకరించాలి అంతే అంతకంటే ఇంకా గత్యంతరం లేదు ఒకవేళ పూర్వపక్ష అన్నాడు అనుకోండి స్వభావవాది సంకతే స్వభావవాది ఉంటారు కొంతమంది ఏ స్వాభావికంగా ఉత్పన్నమైతే జగత్తు అని స్వభావం అంటే మరి దీని నుంచి ఏదైనా ఉత్పన్నం కావాలి కదా స్వభావము అంతే కదా ఇట్లాంటి ఆపత్తులు వస్తాయి నూట నలభై ఐదో శ్లోకం చూడండి వీర్య శేష స్వభావం త్వయా అన్వయరే కౌలవు భగ్నౌత వంద్య వీర్యత ఏమయ్యా ఈ వీర్యము శిశు రూపంలో పరిణతి చెందుట దానిలో చేతనత్వం వచ్చుట క్రియాశీలమగుట ఇదంతా స్వభావము అనంటే సిద్ధాంతి పూర్వపక్షుని అంటాడు స్వభావవాదిని ఇది స్వభావం అని నీకెట్ట తెలిసింది త్వయా కథం విదితం నీకు ఏ విధంగా తెలిసింది అంటాడు అప్పుడు ఆయన అంటాడు అన్వయ అంటాడు అన్వయ వ్యతిరేకం చేత ఏ విధంగా మృత్తికా సత్వే ఘట సత్వం మృత్తికాభావే ఘట అభావ మట్టి ఉంటే కుండ తయారవుతుంది మట్టి లేకపోతే కుండ తయారు కాదు అట్లా స్త్రీ యొక్క గర్భం నందు పురుషుడు ఆ వీర్య సీజనం చేస్తే శిశువు ఉత్పన్నం ఇదేం పెద్ద మాట స్వభావం ఉన్నది అందరూ జనమంతా ఎట్లా ఇది స్వభావం ఉన్నది చేత అంటే వీర్యము ఉంటే శిశువు ఉత్పన్నం అయితే వీర్యం లేకపోతే శిశువు ఉత్పన్నం కాదు ఈ విధంగా అన్వయ చేత తెలుసుకోవచ్చు ఇదేం పెద్ద మాట ఇది స్వాభావిక ఉన్నది అని వీర్యాన్ని సేచనం చేసినంత మాత్రం చేత గర్భధారణ అయ్యి శిశువు జన్మిస్తాడు అనే అనుట ఇది అన్వయ వ్యతిరేకం చేత నువ్వు స్వభావ సిద్ధమని చెప్తున్నావు కదా అది ఒక చోట వ్యభిచారం అవుతుంది అన్వయ వ్యతిరేకం అనే నియమము భంగమైపోతుంది ఎందుకు వంద్యాస్త్రీ అందు పురుషుడు వీర్య సేచనం చేయడం లేదా చేస్తున్నాడు కదా మరి ఎందుకు గర్భధారణ చేసుకోవడం లేదు చెప్పు అది వీర్యం యొక్క స్వభావం అంటే మరి వీర్యము గుర్రాల యొక్క గర్భం నందు కూడా పురుషుడు వీర్యాన్ని సేతనం చేస్తున్నాడు మరి ఆమెకు సంతానం ఎందుకు కలగడం లేదు ఇది వీర్యం యొక్క స్వభావమే అయితే అందుకని ఈ స్వభావవాదము ఇక్కడ భంగమైపోయింది భంగమైందా లేదా అని యొక్క అన్వయ యుక్తి అందుకని ఇది స్వభావం కాదు మరి చివరికి ఏమో నొప్పుకోవాలి అజానామిక మా పేత ఎంతే శరణంతవా అత ప్రవదంతీంద్రజాల తాం అందుకని గత్యంతరం లేక నాకేమి తెలియదని ఒప్పుకోవాలంతే అన్వయ వ్యతిరేకాభ్యాం జానామీ ఇత్యాశంక్య వ్యాప్తి అభావాన్ మా ఏమి అన్వయ చేత ఇది వీర్యం స్వభావమే అని అంటే వ్యాప్తి భంగమైపోతుంది వంద్య వీర్యత వంద్యాం చీర్య వ్యర్థత్వాత్ వ్యాప్తి నా ఘటతే ఎత్ర వీర్యం తత్ర ఇది నా అన్వయ అక్కడెక్కడ వీర్య సేచనం అవుతుందో అక్కడక్కడ దేహాదులు ఉత్పన్నం అవుతాయన్నటువంటి ఏదైతే అన్వయ వ్యాప్తి ఉందో అవి వందేయందు భంగమైపోతుంది అందుకని చివరికి గత్యంతరం లేక అజ్ఞానం స్వీకరించాలి ఏం పునఃపున పుష్ట సతి కిమపి జానామి ఇత్యవ ఉత్తరం దేయం ఫలితమాహా ఈ విధంగా మళ్ళీ మళ్ళీ అడిగినట్లయితే చివరికి నా జానామీ నాకేమీ తెలియదు అనేటువంటి ఉత్తరమే ఇవ్వవలసి ఉంటుంది కాని దానికి సమాధానం అయితే నీ దగ్గర నుంచి రాదు అని నా జానామి కిమ ఫేత ఇర నమ్ తేవ మహాంతోష ప్రవదంతీంద్ర అందుకని చివరికి నాకు తెలియదు ఉత్తరమే ఇవ్వవలసి వస్తుంది అజ్ఞానాన్ని శరీణు వెళ్ళక తప్పదు అత ఏవో అందుకని మహంత అంటే మహాత్మలో అస అంటే ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా ఐంద్రజాలికం వలే మాయికమున్నది అని చెప్తున్నారు నువ్వు కూడా ఆ విధంగానే స్వీకరించు గు అనిర్వచనీయతే వృద్ధ సమ్మతి దర్శయతి ఈ మాయా కార్యం ఏదైతే ఉందో ఇది అనిర్వచనీయం నిర్వచించి చెప్పడానికి రాదు నిరూపించి చెప్పడానికి రాదు అనిరూప శక్య విస్పష్టం భాషతే చయ అని మొదట శ్లోకం ఏదైతే మాయా లక్షణాన్ని తెలుసుకున్నామో ఈ మాయా మాయాకార్యం యొక్క అనిర్వచనీయం వృద్ధ సమ్మతి అంటే మహాత్ములు చెప్తున్నారు ఏ తస్మాత్ కిమివేంద్రజాలపరం యద్ర్భవాస స్థితం రేతతిహస్తమస్తక పద ప్రోద్భూత నాకురం పరీ న శిశు యౌ వన జర వేసైరనేకైర్వృతం పశ్యతిశోతి జిఘ్రతి తచ్చత్యథాగతి ఏ దీనికంటే గొప్ప ఆశ్చర్యకరమైనటువంటిది గొప్ప ఇంద్రజాలము ఏమున్నది అంటాడు ఏమిటి అంటే ఒక వీర్య బిందువు గర్భవాస స్థితం ఏది స్త్రీ గర్భంలో వేసినటువంటి ఏ వీర్య బిందు ఉన్నదో రేతహ రేతస్సు అంటే వీర్య బిందువు అది చేతతి అది చేతనత్వాన్ని పుంజుకుంటుంది క్రియాశీలం అవుతుంది ఏ విధంగా హస్త మస్తక పద ప్రద్భూత నానాకూరం చేతులు కాళ్ళు తల సకల అవయవాలను పుంజుకొని సవరించుకొని అది శిశుత్వ రూపంలో అవుతుంది ఆ వీర్య బిందు ఇంకా పర్యాయణ క్రమక్రమంగా శిశుత్వ యవ్వన జర శిశువుగా ఉంటుంది బాల్యావస్థను చేరుకుంటుంది మరి కౌమార తర్వాత యువన తర్వాత జరావస్థ అంటే వృద్ధావస్థ ఈ విధంగా క్రమక్రమంగా అవస్థాంతరాన్ని పొందుతూ పోతూ ఉంటుంది ఇంత విచిత్రమైనటువంటి కార్యము ఎంత ఐంద్రజాలికము జరుగుతుంది ఇంతకంటే ఐంద్రజాలికం ఇంకేముంది చెప్పండి ఇదంతా ఎవరి కార్యం అంటే మాయా కార్యం ఈ శరీరం ఉత్పన్నమైన తర్వాత పశతి అంటే చూస్తుంది అత్తి అంటే తింటున్నది శృణోతి అంటే వింటున్నది జగ్రతి అంటే గంధంను ఆగ్రానిస్తున్నది తచ్చతి ఆ గచ్చతి పోతున్నది వస్తున్నది చూడు ఎంత చమత్కారం చూడండి ఒక్క వీర్య బిందువే కదా ఇంత పని చేస్తుంది ఇదంతా ఏమిటి సమాధానం చెప్పు మాయా అంతే నా కేవలం దేహస్ ఏవ దుర్నిరూపత్వం కింటూ వటవృక్షాదేహే కేవలం శరీరమే కాదయ్యా మరి వట వృక్షాదులను తీసుకోండి వట వృక్షము ఒక్కొక్కటి ఎకరాల విడల్పుతో విస్తరించి ఉంటుంది దాని బీజం చూడండి ఎంత ఉంటుంది సూక్ష్మాతి సూక్ష్మం ఉంటుంది అంత సూక్ష్మ బీజం నందు అంత పెద్ద వృక్షం ఉండిందా లేదా ఇది మాయా కాదా ఇదే మాయా అంటాడు దేహ బద్ఘట సువిచార్య విలు వక్యత క్వ దానా తస్మాత్ మాయే తినిచ్చను ఇప్పుడు దేహవత్ దేహం వలనే ఏ విధంగా వీర్య బిందువు చేత దేహం ఉత్పన్నమైంది ఇది చమత్కారం ఇది మాయా అని ఏ విధంగా తెలుసుకున్నాము అట్లే వట దానాద వృక్షం అంటే మర్రి విత్తనం ఏదైతే ఉందో అది సూక్ష్మాతి సూక్ష్మం ఉంటుంది కదా కో దానా కుత్రవా ఆ బీజం ఎక్కడ వృక్షం ఎక్కడ చెప్పండి బీజం యొక్క పరిమాణం చేత వృక్షము ఎంత పెద్దగా ఉంటుందో చూడండి అంత చిన్న బీజంలో అంత విశాలమైన వృక్షము రాగి ఉందా లేదా చెప్పండి మరి దీనికి ఏమనాలి తస్మాత్ అందుకని మాయేతి నిశ్చయం ఇదే మాయా అని చేసుకో అందువల్ల మాయ విషయంలో ప్రశ్న చేయకు బస్ మాయాని మాయా లక్షణాన్ని తెలుసుకొని గప్ చుక్ అంతే మౌనంగా ఉండు పదిహేడు అంకం నన్ను అస్మాభి నిర్వర్తం అశక్యత అపి ఉదయనాథి ఆచార్య స్వామిజీ ఈ మాయ గాని గురించి గాని మనకు నిరూపణ చేయడానికి రాదు మనకు ఆ సామర్థ్యం లేదు కానీ ఉదయ ఆచార్యులు గంగేశోపాధ్యాయులు మరియు తార్కిక చక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు చేస్తారు కదా ఎందుకంటే తార్కికులు వాళ్ళ యొక్క శాస్త్ర విచారణ మొత్తం అంతా కూడా ప్రపంచం యొక్క విచారణనే అనువు మొదలుకొని బ్రహ్మాండం వరకు ఈ అనాత్మ విచారణనే చేస్తారు వాళ్ళు ప్రతి దానికి లక్షణం చేసుకుంటూ అనుమాన ప్రయోగం చేసుకుంటూ ఈ పదార్థ విచారణనే చేస్తారు సోడశ పదార్థాలు స్వీకరిస్తారు ప్రపంచంలో మొత్తం పదార్థాలు అన్ని ఉన్నాయని అంటే పదహారు పదార్థాలున్నాయని నైయాయికులు అంటారు సప్త పదార్థాలు ఉన్నాయని వైశేషుకులు అంటారు సరే ఏదన్నా అనని పదహారు ఏ ఉండని ఏడన్నా ఉండాలి మొత్తం వాళ్ళు చేసేదంతా ఏంది అనాత్మ విచారణ అంతే ఆ అనాత్మ విచారణ చేయడమే వారి యొక్క శాస్త్రం యొక్క లక్షణం ఆ పదార్థ యొక్క జ్ఞానం అయిందంటే మోక్షం అంటారు వాళ్ళు ఆ పదహారు పదార్థాలు ఒకసారి చదువుతాను వినండి ప్రమాణము ప్రమేయము సంశయము ప్రయోజనము దృష్టాంతము సిద్ధాంతము అవయవము తర్కము నిర్ణయము వాదము జల్పము వితండము హేత్వాభాసము చలము జాతి మరియు నిగ్రహస్థానం ఈ పదహారు పదార్థాల యొక్క విచారణ మాత్రమే చేస్తారు అంటే జగత్తు యొక్క విచారణ చేస్తారు ఆత్మ విచారణ ఉన్నదా ఇందులో ఎక్కడన్నా పేరు ఆత్మ పేరు ఇక్కడ కేవలం అనాత్మ విచారణ చేస్తారు అందుకని జగత్తు గురించి విచారణ చేయడానికి రాదు జగత్తుని గురించి మనము ఊహించడానికి రాదు నిరూపించడానికి రాదు అని మీరు అంటారే ఉదయనాచార్యులు గౌతములు కాణ ఋషి కంగేశోపాధ్యాయులు నవీన నైయాయికులు ప్రాచీన నైయాయికులు తార్కికులు ఎంతో మంది పదార్థ విచారణ చేశారు జగత్ యొక్క విచారణ చేశారు కదా మీరు అసఖ్యమని అంటున్నారు అని అంటే అవునాయన చెప్తాను విని అంటాడు నిరుక్తం ఏ దే తార్కి హర్ష మిశ్రాది ఖండనాధుశితాహనా వాళ్ళు నిర్వచించి చెప్పారు కదా అంటున్నావు కదా ఈ ప్రపంచం గురించి ఈ జగత్తు గురించి అని అంటే వారికి శ్రీ హర్షమిశ్రాచార్యుడు చక్కగా గుణపాఠం చెప్పాడు వాళ్ళని చక్కగా శిక్షించాడు ఖండన ఖండన ఖాద్యము అనేటువంటి పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాసి ఒక్క తార్కికును కూడా మిగిలకుండా అందరినీ పరాజితుల్ని చేశాడు ఒక్క తార్కికుడు కూడా నిలవ కూడా సాహసించలే పలాయనమైన వాళ్ళ గ్రంథాలన్ని మూటగట్టుకొని పలాయనమైన హర్షమిశ్రాచార్యుల ముందు ఈ తర్క మేము నడవదు శ్రీహర్షమిశ్రాచార్యులు మంగళాచరణం చేస్తూ ఏమంటాడంటే వాళ్ళ శిష్యులను ఉద్దేశించి వారి యొక్క అనుయాయులను ఉద్దేశించి అంటాడు శబ్దార్థ నిర్వత్ర నిర్వచన భావర్వ గర్వ యనల ఓ శిశులారా చూడు ఈ దురోహ తర్కం ఏదైతే ఉందో నేను చేసినటువంటి ఖండన ఖండన ఖాద్యము ఇది మీకు కూడా తెలిసేది కష్టమే నాయన మీకు కూడా తెలియదు తెలియకుండా గాని మీరు ద్వైతవాదుల ముందు తార్కికుల ముందు చిలుక పలికినట్టు పలకండి వాళ్ళు బుద్ధిమంతులు కదా తర్క నిపుణులు కాబట్టి శబ్దార్థ నిర్వచనము పెరిగిన వారు కాబట్టి నేను చెప్పినటువంటి ఈ దురూహ తర్కము ముందు సమాధానాన్ని వాళ్ళు ఇవ్వలేక ప్రతి తర్కం చేయలేక ప్రతి ప్రశ్న చేయలేక వాళ్ళు పలాయనం అవుతారు అందుకని వారి ముందు చిలుక లాగా పలకండి అదా చిలుక పలుకుతుంది రామ్ అంటే రామ్ అంటే దానికి ఎరిగానా రామ్ అనే శబ్దానికి అర్థమైందో దానికి తెలుసా తెలియదు కానీ పలుకుతుంది అట్లా మీరు పలకండి అందరూ పలాయం చిత్తగిస్తారు పారిపోతారు అందరు అంతే అని విధంగా ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పినాడు శ్రీహర్షమిశ్రాచారు అటువంటి శ్రీహర్షమిశ్రాచారుల ముందు ఈ తార్కికులు చక్కగా శిక్షింపబడ్డారు అంటారు వాళ్ళకు సరియైన సమాధానం చెప్పి వాళ్ళను నోరు మూగించాడు శ్రీహర్షమిశ్రాచార్యుల వారు కాబట్టి వాళ్ళు ఏదో జగత్తు గురించి విచారం చేశారు కదా అని మాత్రము అన అని సమాధానం చెప్పినాడు ముక్తార్థే సాంప్రదాయకానం వాక్యం సంవాదే ముక్త అర్థం అంటే పైన ఏదైతే ఈ జగత్తు అత్యంత రచన రూపం అని ఏదైతే చెప్పబడిందో ఈ విషయంలో సాంప్రదాయకులు అంటే మన పూర్వీకులు మహాత్ములు ఈ విధంగా చెప్తున్నారంటూ ఒక శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు మహాభారతము భీష్మ పర్వము ఐదవ అధ్యాయము పన్నెండవ శ్లోకం అచింతా ఖలు ఏ భావార్కేసుత్ అచింత్యరచన రూపం మనసాపి జగత్ ఖలు ఏ పదార్థమైతే అచింత్యం ఉంటుందో చింతనాతీతం ఉంటుందో బుద్ధికి అగోచరం ఉంటుందో దాని విషయంలో కల్పన రూప తర్కమును జోడించుట యుక్తము కాదు తర్కాన్ని అక్కడ ప్రవేశపెట్టరాదు అచింతం ఉన్నది నువ్వు తర్కం చేస్తావు దేనితో చేస్తావు బుద్ధితోనే చేస్తావు కదా తర్కం మరి బుద్ధి కూడా అక్కడ ప్రవేశించదు అచింత్యం ఉన్నది అది అక్కడ నువ్వు బుద్ధితోనే ఏం తర్కం చేయబోతావు చెప్పు బుద్ధికి సామర్థ్యం లేదు అది కుంఠితం ఆ కుంఠితమైనటువంటి బుద్ధితో ఇంకేం తర్కం చేస్తావు నువ్వు అది అచించం బుద్ధికి అగోచరం అటువంటి దాని తర్కమును ప్రవేశింపజేవిట దు ఎందువల్లనైతే ఈ జగత్తు మనసు చేత ఊహించడానికి రాదు అచింత్య రచన రూపం ఉన్నదో అటువంటి జగత్ విషయంలో తర్కము చెయ్యకూడదు అందుకని మరి ఏం చేయాలి స్వామిజీ మనసాపి అచింత్య రూపం మనసు చేత కూడా చింతన చేయడానికి రాదు అందుకని ఇదంతా మాయా అని నిశ్చయం చేసుకో అని చెప్తున్నాడు ఎనిమిదవ అంకం చూడండి నన్ను జగత అచింత్య రచనాత్వం మాయా హిమాయాత్వం సరే జగత్ అత్యంత రచన ఉన్నదయ్యా కానీ మాయా విషయంలో ఏమొచ్చినట్టు ఏం చెప్పుకున్నట్లయింది ఇప్పుడు అని అంటే అచింతరచనా శక్తి బీజం మాయే తినిశ్చను మాయా బీజం తదే వైకం సుషుప్తావనుభూయతే ఈ మాయ కూడా అచింత్య రచన శక్తికి బీజం ఉన్నదని తెలుసుకో ఈ జగత్తు అచింత్య రచనా రూపం ఉన్నదని ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆ అచింత్య రచనా శక్తికి ఈ మాయ బీజమున్నది కారణం ఉన్నది యోని ఉన్నది అచింత్య రచనా శక్తి బీజం కారణం సయవ మాయ ఇత్యర్థ నన్ను ఏవం విధం కారణం కో దృష్టం సరే అచింత్య శక్తికి బీజము మాయ ఉంది అని చెప్పారు కదా ఇది ఎక్కడ దృష్టం ఎక్కడ అనుభవం ఉన్నది ఈ మాయ బీజ రూపం అని చెప్పడానికి అనుభవం ఏమిటి అంటే సుశుక్తవు అనుభూయతే సుశూప్తి అందు అనుభవం ఉన్నది సుశుక్తి జాగ్రత్త స్వప్నాలకు బీజం ఉందా లేదా జాగ్రత్త స్వప్న ప్రపంచం యొక్క కూడా ఎక్కడ ఉన్నాయి సుశుక్తులో బీజ రూపంలో ఉన్నాయి వాసన రూపంలో ఉన్నాయి అందుకని సుశుక్తి జాగ్రత్త స్వప్నాలకు ఏ విధంగా బీజ రూపం ఉన్నదో అట్లా ఈ దేహాదిక ప్రపంచానికి బీజము మాయా అని తెలుసుకో కథం తస్య జగత్ బీజత్వం సరే అది ఎట్లా స్వామిజీ స్పష్టం చేయండి అనంటే జాగ్రత్త జగత్ త్రుమహ తస్మాదశేషన సంస్థిత సుషుప్తి జాగ్రత్త స్వప్నాలకు బీజం ఉన్నది అట్లా ఈ జగత్తుకు మాయా బీజం ఏ విధంగా అనంటే విశాలమైనటువంటి బీజం ఏ విధంగా కారణం ఆ బీజం నందు విశాలమైనటువంటి వటవృక్షము ఎట్ల దాగి ఉన్నదో లీనమై ఉన్నదో అట్లా ఈ జాగ్రత్త స్వప్నాలు సుక్షిప్తులు లీనమై ఉన్నాయి అదే విధంగా ఈ సంపూర్ణ జగత్ కూడా మాయలో లీనమై ఉంది వాసన రూపంలో ఉంది బీజ రూపంలో ఉంది తస్మాత్ అశేష జగత్ అందుకని సంపూర్ణ జగత్తుకు వాసనలు తిత ఎక్కడ మాయలో ఉన్నాయి అందుకని మాయ బీజ రూపం ఉన్నది ఏ విధంగా విశాలమైనటువంటి వటవృక్షం యొక్క వాసన రూపంలో సంస్కార రూపంలో సూక్ష్మ రూపంలో బీజం ఉన్నందు ఆ వటవృక్షం ఉన్నదో అదే విధంగా ఈ సంపూర్ణ జగత్తు యొక్క వాసనలన్నీ కూడా ఆ మాయా రూప బీజంలో ఉన్నాయి అందుకని మాయను ఈ సంపూర్ణ జగత్తుకు బీజ రూపం అని చెప్తున్నాం ఏ విధంగా అంటే రెండు దృష్టాంతాలు తెలుసుకోవాలి సుశూక్తి దృష్టాంతము మరి వటబీజ దృష్టాంతం వాటిలో ఏ విధంగా సంస్కారాలు దాగి ఉన్నాయో అట్లే ఈ మాయలో కూడా జగత్ సంస్కారాలు దాగి ఉన్నాయి తింహ తస్మాత్ అశేష జగత్ అని చెప్పినాడు యత జగత్ కారణం మాయా అత అశేష జగత్ వాసనా తిష్టంతి ఇత్యర్థ ఎందువలనైతే సంపూర్ణ జగత్తుకు ఈ మాయ కారణం ఆ కారణ రూపమైనటువంటి మాయలో సంపూర్ణ జగత్కు సంబంధించినటువంటి వాసనలు కూడా టిష్ట ఉంటున్నవి అని తెలుసుకోవాలి తాక్యం తహా అయితే ఏ మాయ అని అంటే అప్పుడు మళ్ళీ శ్లోకాన్ని ప్రవృతం చేస్తున్నాడు యా బుద్ధి వాస నాస్తాబింబతి మేఘాకాశాం అయితే స్వామీజీ ఈ మాయలో వాసన సూక్ష్మ రూపంలో ఉన్నాయి అని అంటున్నావు మరి అవి ఉన్నాయి ఏ విధంగా తెలియబడుతుంది స్వామీజీ అంటే అవి తెలియబడవు ఏ విధంగా మేఘంలో తుషారాత్మకమైనటువంటి జలం ఉంటుంది కానీ మనం దాన్ని ప్రత్యక్షంగా చూడగలమా తెలుసుకోగలమా తెలుసుకోలేము కానీ అనుమానం చేస్తాం ఏ విధంగా ఘటగట జలంలో జల ఏ విధంగా ఉన్నాయో అట్లే మేఘంలో కూడా జల ఉంటాయి అనేటువంటి అనుమానం మనం చేస్తాం అదేవిధంగా ఇక్కడ కూడా మనకు అనుభవ పూర్వకంగా యా బుద్ధి వాసనా స్థాసు ఇప్పుడు ప్రతి జీవునికి వాడి వాడికి యొక్క బుద్ధి ఉందా లేదా ఉంది ఆ బుద్ధిలో అనేక సంస్కారాలు ఉన్నాయా లేదా ఉన్నాయి కానీ ఆ సంస్కారాలు ప్రత్యక్ష గోచరం ఉన్నాయా లేవు కదా కానీ కార్యాన్ని బట్టి ఆ వాసనలను కారణాన్ని అనుమానం చేయవచ్చు వాళ్ళు మన సంస్కారాన్ని బట్టి మన ప్రవృత్తి ఉంటుంది ఆ ప్రవృత్తిని బట్టి వానికి ఆ సంస్కారం ఉంది మనం అనుమానం చేస్తామా లేదా అట్లా మాయలో కూడా వాసనాలు ఉన్నాయి సకల జగత్తుకు సంబంధించినటువంటి వాసనలు ఉన్నాయి ఏ విధంగా అంటే బుద్ధిగత వాసనల వలె ఇక ఆ బుద్ధిగత వాసనలలో ఆ సంస్కారాల్లో చైతన్యము ప్రతిబింబిస్తుంది అట్లా సమష్ బుద్ధుల యొక్క సంస్కారాలలో చైతన్యం యొక్క ప్రతిఫలనము ఉంటుంది ప్రతిబింబం ఉంటుంది ఆ సమష్టి బుద్ధి ప్రతిబింబిత వాసనా ప్రతిబింబిత చైతన్యమే ఈశ్వరుడు అలా మాయా చైతన్యం ఈశ్వరుడు అంట మాయా అంటే ఎవరు ఆ మాయనే కదా ఈ బుద్ధి రూపంలో పరిణతి చెందింది మరి సమష్టి బుద్ధులని కలిస్తే మళ్ళీ ఏమవుతుంది మాయనే ఆ మాయ ప్రతిబింబిత చైతన్యం అన్నప్పుడు సమష్టి బుద్ధి వాసనా గత ప్రతిబింబిత చైతన్యం ఈశ్వరుడు ఏ విధంగా అనంటే మేఘ తుషారంలో ఏ విధంగా ఆకాశం ప్రతిబింబం ఉంటది అని మనం అనుమానం చేస్తామో అదే విధంగా సమష్టి బుద్ధిగత వాసనలన్నీ కూడా మాయాలో ఉన్నటువంటి వాసనలు ఆ మాయాలో ఉన్నటువంటి వాసన ప్రతిబింబిత చైతన్యమే ఈశ్వరుడు అని ఈ విధంగా అనుమానం చేత తెలుసుకోవాల్సి ఉంటుంది నన్ను తాసు ప్రతిబింబ అస్తి చే కుత నా అనుభూయతే ఇది ఆశంఖ్య అస్పష్టత్వాత సరే ఈ బుద్ధిగత వాసనలలో చైతన్యముగా ప్రతిబింబం ఉంటుంది అని మనకు తెలియబడదు కదా ఎందుకనే అనుభవానికి వస్తలేదు అని అంటే అస్పష్టం ఉన్నాయి కానీ కార్యాన్ని బట్టి అనుమానం చేయడానికి వస్తుంది తరిహి కుతీి ఇత అనుమీయతాం అని అంటూ అనుమానం చేత సిద్ధి అవుతుంది అని చెప్పినాడు ఈ విధంగా నూట యాభై మూడు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము మిగతా విషయం రేపు తెలుసుకున్నాము హరి ఓం తచ్చం సహనా సహనక్వి నావే తమస్ వహే ం శాతి శాంతి శాంతి